శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయ నమామి భగవత్పాదశంకరం లోకశంకరం ఉపదేశమవాప్యం ఆచార్యాత్తదర్శిన లభంతే పరాం ఏవం నివృతి ఉపదేశం అవాప్యోషవిదర్శిన తత్వమును దర్శించే ఆచార్యాత్ ఆచార్యుని నుండి ఏవం ఈ విధముగా ఉపదేశము ఉపదేశమును అవాప్యా పొంది పంచకోశ వివేకేన ఐదు కోశములను తేడాగా తెలియుటచే పరాం సర్వోత్తమమైన నిర్వృతిం ఆనందమును లభంతే పొందుతున్నారు అది చూడండి మానవులు ఆనందాన్ని అన్వేషిస్తూ ఉంటారు కానీ ఎంతవరకైతే మానవుడు ఆనందం కోసం బయట అన్వేషిస్తూ ఉంటాడో అంతవరకు మానవుడు భంగపడుతూనే ఉంటాడు సో చూడండి మనము జీవితంలో అర్థకామాలని మనం పర్స్యూ చేసినాము సంపదలను ప్రోగు చేయుట భోగములను అనుభవించుట దాంట్లో మనకి కృతార్థత లభించిందా మీ అనుభవం ఎలా ఉంది లేదు అనే అనుభవం లేదా కృతార్థత లభించేసిందా ఓకే కృతార్థత లభించలేదు నెంబర్ వన్ ఏం ఏమైనా సందేహమా ఇంకా లేదు కదా ఈ పాటికే అది నిశ్చయమే ఉండాలి నెంబర్ వన్ ఇక్కడికి వచ్చేమంటేనే అది నిశ్చయమైంది అది నెంబర్ వన్ నెంబర్ టూ ధర్మ పురుషార్థము అని ఒకటి ఉన్నది అంటే పూజలు వ్రతాలు దానాలు ధర్మాలు తీర్థయాత్రలు వీటి మీకు పూర్ణమైన కృతార్థత లభించినదా లేదు అంటే వాటిని మనం నిందించట్లేదు లహిన మనం దేన్ని నిందించట్లేదు ఇప్పుడు అర్థము వల్ల కృతార్థత లభించదు అర్థము వల్ల పర్చేజింగ్ పవర్ లభిస్తుంది అంతే తప్ప కృతార్థత లభించదు ఆ మాటే మనం అంటున్నాం అంతేకాదు అర్థం వల్ల మీకు ఉపకారం లేదు మీకు అర్థం ఉంటే ఇప్పుడు నేను కొట్టుకు వెళ్ళి ఏవో సబ్బులు అవి కొడుకు తెచ్చుకున్నా మరి అర్థం ఉంటాయి కదా కాబట్టి అర్థం వల్ల అంత మాత్రమే ఉపకారం తప్ప కృతార్థత లభించదు అలాగే భోగములు కూడా అటువంటివే పైగా భోగాల్లో డేంజర్ కూడా ఉన్నది అర్థంలో కూడా డేంజర్ ఉన్నది ఇక పుణ్యకర్మలను ఆచరించినట్లయితే పుణ్యం లభిస్తుంది ఆ క్షణమునందు మనం మంచి పని చేసేవాళ్ళని సంతోషం కలుగుతుంది అంత మామూలే కానీ మీకు ఆ కృతార్థత ఫుల్ఫిల్మెంట్ అన్నది లభించాలి అది కూడా మనందరి అనుభవంలో ఉంది ఇవి కాక ఇంకో ఉన్నాయి ఒకటే ఐడియాలజీ ఐడియాలజిస్ అని ఉంటారు అంటే మీరు ఏం చేస్తారు ఒక ఐడియాలజీని పట్టుకొని దానికోసం చాలా కష్టపడుతూ ఉంటారు అలా మీరు అందరూ ఉండాలి నేను కూడా అలా చేసిన వాడినే మీకు ఐడియాలజీ వల్ల కృతార్థత లభించిందా లేదు ఐడియాలజీ హ్యాజ్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్ బట్ దానివల్ల కృతార్థత లభించదు తర్వాత ఇంకొకటి పొలిటికల్ పార్టీల వల్ల మీకు ఏమైనా కృతార్థత లభించిందా లేదు ఇంకేం మిగిలింది ఏం మిగలలేదు మొత్తం నేను సమాజాన్ని కవర్ చేసేస్తా మరి అయితే ఆనందాన్వేషణయ్యే తప్ప తప్పు కాదు ఆనందాన్వేషణ తప్పు కాదు ఆనందాన్వేషణ చేస్తున్న పద్ధతి చేసే చోటు తప్పు హనుమంతుడి కోసం సీత కోసం హనుమంతుడు వెదగడం తప్పు కాదు అయ్యో పదే అది కాకపోతే హనుమంతుడు హనుమంతుడు దేనికి పెద్ద ఉపాధి విగ్రహం పెట్టి ఇలా నిలబడి ఉండడానికా అందుకోసం కాదు హనుమంతుడు అంటే హనుమంతుడు అంటే సీతాన్వేషణకి ప్రతీక సీత హనుమంతుడు వడలమాల మెళ్ళ వేసుకోవడం అవన్నీ ఉరికే తర్వాత మాట హనుమంతుడు సీతాన్వేషణ సీతాన్వేషణ తప్ప మరొకటి హను సీతాన్వేషణని మీరు మైనస్ చేస్తే తెలియదునో హనుమాన్ ఏమంటే సీతాన్వేషణ ఎక్కడ చేయాలి హనుమంతుడు లంకలో చేయాలా అశోకవనంలో చేయాలా లంకలో చేయాలి లంకలో చేస్తే ఏమవుతుంది భంగపాటు చెందుతాడు కాబట్టి మనం కూడా లంకలో అన్వేషణ చేసినట్టుగా ఈ ప్రపంచంలో ఆనందం కోసం అన్వేషణ చేసి భంగపాటు చెందిన వాళ్ళం హనుమంతుడు ఎలా అయితే తెలివి తెచ్చుకుని అశోకవనంలో అన్వేషణ చేసి కృతార్థుడైనాడో ఆ సంగా మనం కూడా ఆత్మస్వరూపము అనే వనంలో అస ఇది వనం వనమిత్యుపాసీత కై కేనోపనిషత్ తద్వనమిత్యుపాసీత తద్వన తద్ బ్రహ్మ వనం ఇది ఉపాసీత వనము రెండు అర్థాలు ఒకటి అడవి రెండవది బ్రహ్మ బ్రహ్మారణ్యం ఈ జగత్తంతా కూడా రెండవది భజనీయం వన అంటే భజించుట భజనీయం అంటే తప్పకుండా సేవించదగ్గది అని అర్థం కాబట్టి తద్వనమిత్యుపాసీత ఎందుకనే అశోకము దాంట్లో శోకమునకు తాము లేదు అశో అశోకము మా శుచ కాబట్టి అశోకవనంలో మనం ఆనందాన్ని అన్వేషించాలి ఈ విషయాన్ని బోధిస్తే దాన్ని తత్వదర్శి అయిన ఆచార్యుడు అంటారు ఈ విషయం కాకుండా ఇంకేది చెప్పినా వాటికి ఉండే ప్లేస్ వాటికుంటుంది వాటిని మనమే వెళ్ళాలి కాదనడానికి సమాజంలో అన్నీ ఉంటాయి ఇప్పుడు ఏదో నేను ఇవాళ టీవీలో చూశాను పట్టు పట్టుకుంటే పట్టు చీర అలాంటివి కూడా ఉంటాయి సమాజంలో ఏదో సంథింగ్ లైక్ దాట్ దాన్ని కాదనడానికి మన వాళ్ళం పట్టుకునే వాళ్ళు పట్టు చీరల వాళ్ళు ఉంటారు అవన్నీ ఉంటాయి సమాజంలో మనం దేన్ని నిందించము కానీ మనం వాటి యొక్క సారమియన తెలుసుకొని పక్కన పెడతాం కాబట్టి ఈ జీవితానికి కృతార్థత అనేది సో ఎక్కడ లభిస్తుందో బోధించుటయే తత్వదర్శనము అటువంటి తత్వదర్శి అయిన ఆచార్యుని వలన ఉపదేశమును పొందవలను తత్వదర్శి ఆచార్యుని వలన ఉపదేశాన్ని పొందాలి అంతే తప్ప ఏదో కథాకాలక్షేపాల వల్ల ఉపయోగమై ఉంటుంది ఒక ఆయన శివపురాణం కథ చెప్తున్నాడు శివపురాణం శివపురాణం కథ చెప్తే ఆయన ఏం చేశాడో అతి తెలివితేటలు వీటిని అతి తెలివితేటలు అంటారు ఇప్పుడు ఏదైనా పానీని సూత్రము ఆ రూపము ఆ శబ్దము స్పష్టంగా తెలుసుకున్నాడు అనుకోండి వాటిని తెలివితేటలు అంటారు ఇదే అతి తెలివితేటలు శివపురాణం ట్రాన్స్లేషన్ చూసి ఏదో కథ పక్కన ఒకడికి శివుడు వేషం వేసి నిలబెట్టాడు అక్కడికి శూలమొహటి కట్టెతో తయారు చేసాం శోలమొహటి చేతికిచ్చి అక్కడ నిలబెట్టాడు ఈయనేమో గద్దె మీద కూర్చున్నాడు వాడేమో పక్కన వెరిమొహం వాడు అక్కడ సోనం పుట్టుకుని అలా నిలబడి ఉన్నాడు తప్పు కదా శివుడు వేషం వేసిన వాడిని అక్కడ నిలబెట్టి ఈయన గద్దె మీద కూర్చోడేట్టు తప్పు కదా ఓసారి సేల స్వర్గంలో ఈ పిల్లలు కల్చరల్ ప్రోగ్రామ్ అని రోప చేస్తూ ఉంటారు క్రిస్మస్కి ఏడాది నేను నేర్చక వచ్చి ఐ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ దాట్ ఆ దాంట్లో కృష్ణుడు వేషం వేసి వేశాడు ఒక కుట్రాడు పది అందరికీ వచ్చి స్వామీజీకి దండం పెడతారు ఆఖరిని వీళ్ళందరూ వచ్చేదండ ఈ కృష్ణుడు వేషం వచ్చిన వాడు నాకు దండం పెడితే నేను ఉలిక్కిపడి కుర్చీలోంచి ఎగిరిపడ్డాను ఎందుకంటే కృష్ణుడు వేషం వేసిన వాడికి మనం దండం పెట్టాలి కానీ వాడు మనకి దండం పెట్టడం ఏంటి అది కొంచెం మనస్సుకి ఎందుకంటే కృష్ణుడి మీద మనకున్న ప్రేమ అట్టిది ఆఖరికి ఒక ఒక జైల్లో ఉన్నటువంటి నేర కరడు కట్టిన నేరగాడు కూడా ఆ కృష్ణుడు వేషం వేసుకుంటే మనమే దండం పెట్టాలి కానీ వాటి చేత మనం దండం ఎలా పెట్టించుకుంటాం ఆ కుట్రాడి చేత నేను ఎగిరి పడ్డాను ఏమిటంటే అంతకంగానే పడ్డాది అవి కృష్ణుడు వేషం వేసినా కూడా మాత్రం దండం పెట్టకంటారా పాపం మీరు మిగతా వేషగారులందరూ వచ్చి దండం పెట్టండి కానీ కృష్ణుడు వేషం వాడు దండం పెట్టడానికి వీళ్ళే సో ఆ విధంగా ఈయన గద్దె మీద కూర్చొని వాడిని అక్కడ నిలబెట్టి వాడికి ఒక రాత్రి ఒక రోజు ప్రోగ్రామింగ్ నూట యాభై రూపాయలు ఇస్తారు పాపం అతగా శివుడు వేషం వేషం వినబడ్డాడు వీడు ఎవడికో అప్పు అప్పు అప్పుడు వీళ్ళిచ్చి రెండు వందల యాభై వేలు కాదుగా ఎక్కడో ఐదు వేలు అప్పు తీసుకొచ్చాడు అప్పు తీసుకుని తీర్చడం మానేశాడు వీడి కోసం వెతుకుతున్నాడు అప్పు వాడు వాడు కనపడగానే వీడి వెనకాల నుంచి పెరిగెత్తు ఆ సోలంతో సహా పీకే పీకే అంతా నా స్క్రిప్ట్ నుంచే వాళ్ళు రాసుకుని సినిమా తీశారు అది నేను చెప్పిన స్క్రిప్ట్ అది వాడు పరిగెత్తులు పోతాడు పరిగెత్తుపోతే ఇంకేదో కాబట్టి అలా చేయకూడదు అలా శివుడు వేషం వేసి అలా నిలబడ్డం ఇదే ఉపదేశాలు అంటే ఇదే ఉపదేశాలు అలా ఉండకూడదు ఉపదేశం ఉంటాయి తీసుకునే ఉపదేశం తీసుకునే వాళ్ళకి తెలివితేటలు ఉండాలి ఇచ్చి తీసుకునే వాళ్ళకి లేకపోతే వాడికి ఎక్కడి నుంచి వస్తున్నాయి కాబట్టి ఉపదేశం అనే పదాన్ని దాని ఉన్నతమైన స్థానాన్ని అలా మెయింటైన్ చేయాలి తత్వదర్శన ఆచార్యాత్ ఏవం ఉపదేశం ఈ విధమైన ఉపదేశము ఈ విధమైన ఉపదేశం అంటే ఏమిటి చూడవయా ఈ జగత్తు ఏ మసాలాతో తయారైందో మసాలా అంటే ధాతువు ఏ ధాతువులతో ఈ జగత్తు నిర్మాణమైనదో ఈ దేహం కూడా అదే ధాతువులతో నిర్మాణమైనది ఈ మనస్సు కూడా అవే ధాతువులు సూక్ష్మ ధాతువులు ఏటొచ్చేను వాటితో నిర్మాణమైనది కాబట్టి గుణాగుణేశు వర్తుంటే ఇక్కడ ఉన్న మెటీరియలు అక్కడ ఉన్న మెటీరియలు ఒక్కటే కాబట్టి ఇది నేను అనడానికి హక్కు లేదు పంచకోశ వివేకాన్ని నువ్వు చెయ్యి పంచకోశములు అంటే ఏమిటో తెలిసింది కనుక ఇప్పుడు దేహం అంటే ఏమిటి పాంచభౌతికము స్థూల పంచభూతముల యొక్క సమావేశము మనస్సు అంటే సూక్ష్మ పంచభూతముల ఒక చేరేవి అహంకారము అంటే దీని ఎందు తాదాత్మ్య బుద్ధి నుంచి అహంకారం అనేది పుట్టింది మీకు ఐడెంటిఫికేషన్ లేకుండా అహంకారం ఉండదు ఇప్పుడు మీరు రోడ్డు మీద నడిచి వెళ్తున్నారనుకోండి నడిచి వెళ్తుంటే పక్కనే ఖాళీ ఫ్లా ఖాళీ ఖాళీ ప్లాట్ ఉందనుకోండి దాన్ని చూసిన వెంటనే మీకు అహంకారం పైకి రాదు అలా నడిచి వెళ్తుంటే ఇంకో ఖాళీ ప్లాట్ ఉంది అది మీది దాని దగ్గరికి వచ్చేప్పటికీ ఇంకా ఎవడో ఆక్రమించకుండా దాన్ని జాగ్రత్తగానే ఉందా అని మీకు వెంటనే అహంకారం పైకి వస్తుంది వస్తుందా కదా అహంకారం అంటే నేను ఏరోగ్యం సమంటర్లేదు నాది అనే భావన పైకి వస్తుంది ఇప్పుడు యాభై మంది కుర్రాలు ఏవో కబడ్డీ ఏదో ఆడుతూ ఉంటారు మీకు చూస్తారు చూసి బాగా అనే ఆడుకున్నాడు దాంట్లో మీకు కొడుకున్నాడు అనుకోండి వెంటనే అహంకారం పైకి వస్తుంది అహంకారం అనేది పాదాత్మ్యం నుంచి పుట్టేటువంటి ఒకనొక థాట్ అది పాదాత్మ్యం ఉండాలి ఇది నాది అనే అభిమానం ఉండాలి ఇది నేను అనే అభిమానము దేహం విషయంలో ఉంటుంది కాబట్టి అహంకారం అనేది మనస్సులో పుట్టేటువంటి ఒక స్పైక్ స్పై అంటారు ఈ గ్రాఫిక్ తీసే పెన్ను ఉంటుంది చూసారా ఇలా తీస్తూ ఉంటుంది టక్కు మన పైకి కొడుతుంది అంటే అక్కడ ఏదో ఉందనమాట కదా ఏదో అబ్జార్బ్ అవ్వడమో లేకపోతే ఎమిట్ అవ్వడమో ఏదో అయిందన్నమాట టక్కుమన్ ఇలా పైకి వడుతుంది ఈసీజీ తీస్తూ ఉంటాడు ఇలా పోతూ ఉంటుంది ఇలా కొడుతుంది అంటే అక్కడ హార్ట్లో ఏదో కరెంట్ వచ్చిందనమాట ఆ వీడు ఇలా నడిచి వెళ్తూ ఉంటాడు టక్కుమైన అహంకారం పైకి వస్తుంది ఓ కొద్దిసేపు ఉండిపోతుంది అది అహంకారం అది కూడా మీ స్వరూపము కాదు అది కూడా పంచకోశములలో ఒకటి కానీ చాలా సూక్ష్మంగా ఉంటుంది అది నేను కాదు అని గుర్తుపట్టడం చాలా కష్టం పంచకోశం వివేకం అంతటా బాగానే ఉంటుంది కానీ మనస్సు దగ్గర అహంకారం దగ్గర కొంచెం ట్రబులు బుద్ధి దగ్గర పర్వాలేదు బుద్ధి దగ్గర కొంచెం వినయం ఉన్నవాడైతే ఈ వ్యాకరణము ఈ సాహిత్యము ఈ పాండిత్యం అంతా మనకి ఆదరపోయేది ఎవరో మహాపురుషులతో వాళ్ళ సన్నిధిలో ఉన్నబట్టు వాళ్ళు కూర్చోబెట్టారు ఇక్కడ మనం అబ్జెక్టి మనం అబ్స్ట్రక్ట్ చేసుకుంటే కూడా మనం పెట్టే అడ్డంకుల అన్నింటినీ తొలగించి వాళ్ళు కూర్చోబెట్టారు ఇక్కడ మన వైపు నుంచి మనం ఏమీ సపోర్టే చేయలేదు అబ్స్ట్రక్షన్సే చేశాం ఎలా శబ్దం వల్లించావా వల్లించే అని చెప్పు అంటే తప్పులు చెప్తే రే నువ్వు తప్పులు చెప్పావు మళ్ళీ సరిగ్గా చెప్పు అని మన చేసి సరిగ్గా చెప్పించి ఆ విధంగా ఆ శబ్దాన్ని ఇక్కడ కూర్చోబెట్టాను ఒకసారి నేను ఏదో నమ్మకం చెప్తున్నా ఏమో తప్పు చెప్తున్నావా అన్నారు అలాగా నేను ఫీల్ అయ్యాను ఏమిటి నేను చెప్తుంటే తప్పు అంటున్నాడు ఏమిటని తీర పరిశీలించి చూసుకుంటే తప్పే ఉంది ఆ విధంగా వాళ్ళు తప్పుదిద్దారు ఈరోజు మనం గొప్పగా చెప్పుకోవచ్చు ఏమని నేను తప్పు లేకుండా చెప్తున్నాను కాబట్టి బుద్ధి విషయంలో ఒక ఇంత ఉన్నట్లయితే తాదాత్మ్యాన్ని పక్కన పెట్టడం కష్టం కాదు కష్టం ఎక్కడ వస్తుందంటే దేహం విషయంలో కొంత కష్టం ఉంటుంది తర్వాత మనస్సు విషయంలో కష్టం ఇంకా ఎక్కువ ఉంటుంది అహంకారం విషయంలో చాలా ఎక్కువ ఉంటుంది భోక్తది అహంకారం కాబట్టి ఈ ఐదు కోశముల ఎడలా కూడా నిరంతరమైన వివేకాన్ని అభ్యసిస్తూ ఎవడైతే ఉంటాడో వాడు ఆ శాంతి మహాశాంతి అనే రూపంగా ఉండే ఆ జీవన్ముక్త అవస్థని పొంది మహానందాన్ని ఇక్కడే జీవించి ఉండగానే పొందుతాడు మళ్ళీ మహానందము అనగానే దాన్ని మీరు సరిగ్గా చేసుకోవాలి మహానందము అంటే వెంటనే ఫోటోగ్రాఫర్ని పిలు పూర్వం ఒక సాగుతుంది ఒకతను మామూలుగా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేస్తాడు చేసుకుండగా అంటే పెద్ద ఇండస్ట్రియలిస్టు బాగా సంపన్నుడు అంటే చుట్టూ మూడొంతమంది పరిచారకులు సెక్రటరీలు వాళ్ళు వాళ్ళు ఉంటారు ఇది బిగ్ మ్యాన్ బ్రేక్ఫాస్ట్కి వచ్చాడు అందరూ టకటా బ్రేక్ఫాస్ట్ చెరువు చేస్తూ ఉంటారు ఇది లోపల ఫోన్ ఆగాయా అని వాడు ఫోన్ తీసుకొచ్చేస్తాడు ఆ ఫోన్ వింటాడు ఫోన్ వెంటనే రే వెంటనే నా కార్ తీసుకురండి నా హెయిర్ స్పెషలిస్ట్ని తీసుకురండి నా మ్యానుచరిస్ట్ని తీసుకురండి నా ఫీట్ని సెటరేట్ చేసేవాడిని తీసుకురండి నా టైలర్ని పిలుచు అని ఆర్డర్లు జారీ చేయడం తారనిపిస్తాడు వీళ్ళందరూ గంగారుడిపై రాసేసుకున్న ఆర్డర్లు ఏమిటైందంటే వీడి ప్రియురాలు వీడికి ఫోన్ చేసింది వీడు ఒక అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను నిన్నట్టు వెంటబడ్డాడు ఆమె వీడికి ఎప్పుడూ రిప్లై ఇవ్వలేదు వీడు డిన్నర్కి చాలాసార్లు ఇన్వైట్ చేసినా ఆవిడ ఎస్తం లేదు ఇప్పుడు ఏముందంటే ఈరోజు సాయంకాలం నీ ఇన్విటేషన్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను డిన్నర్కి వస్తున్నాను అని ఆవిడ ఫోన్ చేసి చెప్పింది అందుకోసం ఈయన వెంట వెంటనే టైలర్కి సూటు సెటిఫై చేయటానికి హెయిర్ స్టైలిస్ట్కి మేనిక్యూరిస్ట్కి ఇలాగ వీళ్ళందరికీ టక్టకట ఆజ్ఞలు జారీ చేశాడు ఇలా ఉంటుందనుకుంటున్నారా ఆనందం అంటే అలా ఉండదు అంటే లోకం మీకు ఒక దృష్టాంతం చెప్తారు ఇంకో మన సికింద్రాబాద్లో ఎవరికైనా ఆనందం వచ్చిందంటే మైకు పెట్టేసి పా సినిమా పాటలు పెట్టేస్తారు అది వాళ్ళకి జాతనైన ఆనందం యొక్క లక్షణం అలా ఉంటుందా అలా ఉండదు ఇంకో కొంతమంది ఉంటారు వాళ్ళ ఆనందం వచ్చిందంటే పార్టీ వేసి డ్యాన్స్ కూడా పెడతారు కాబట్టి ఇదన్నీ ఆనందము అని అనిపించుకోవు వీటన్నిటికీ హర్షము అని పేరు ఎక్కడైనా వాడు గెంతులు వేస్తున్నాడంటే హర్షములో ఉన్నాడు అని అర్థం దాని పేరు కొంతమంది హర్షం వస్తే హే హే అని కేకలు వేస్తారు మీరు గమనించారా కొంతమంది హూరు కేకలు వేస్తారు ఉన్న క్రిస్టియానో రొనాల్డో అనే ది ఫుట్బాలర్ ఆఫ్ ది ఇయర్ అని ఒక పెద్ద బహుమతి అది తీసుకుని ఐదు వందలు పెద్ద పెద్ద సమావేశంలో అది తీసుకుని హూరు ఒక పెద్ద కేకలు వేశాడు వాట్ ఈస్ దాట్ మోస్ట్లీనే ప్రాప్రియేట్ బిహేవియర్ కదా ఎందుకు అలా వేసేదంటే ఆనందం కాబట్టి ఆనందం అంటే అలాగేదో ఉంటుందనుకున్నారు అలా ఉండదు మరి అదంతా హర్షం అది ఆనందం కాదు మరి ఆనందం అనేది ఎలా ఉంటుంది మహాశాంతి నాకు ఆనందం అని కూడా ఎవరికి చెప్పే ప్రసక్తి ఉండదు విశ్రాంతిగా నిశ్శబ్దంగా సైలెంట్గా ఆ మహాశాంతి స్వరూపుడై ఉన్నాయి అర్థమైపోయిందండి శ్లోకం మళ్ళీ ఇంకోసారి చెప్దాము విధముగా తత్వదర్శిన తత్వ సాక్షాత్కారము గల ఆచార్యాత్ ఆచార్యుని వలన ఉపదేశం ఉపదేశమును అవావ్యాపు ఉపదేశమంటే తత్వము యొక్క వ్యాఖ్యానమే ఉపదేశం ఇంకా ఉపదేశం అంటే ఏదో మంత్రోపదేశం అని చెవులో అలాగే కాదు పంచకోశ వివేకేన ఐదు కోశముల తేడాను తెలియుటచే పరాం సర్వోత్తమైన నిర్వృతిం ఆనందమును లభంతే పొందెదరు సరే అయితే మరి పంచకోశ వివేకం మనకి ఎలా తెలుస్తుంది అంటే చెప్పబోతున్నారు తర్వాత రాబోతోంది పంచకోశ వివేకం ఉపదేశమవాప్యైమాచార్యాదర్శిన పంచకోష వివేకే నివృత్తి పరాం సత్ పంచీకృతూ దేహస్థూలో లింగేతు రాజసై ప్రాణ ప్రాణకర్మేంద్రియ సహా ఓకే ఓకే మళ్ళీ సత్వూతోత్ దేహస్థూలోన్న సంకేతు రాజసై ప్రాణై ప్రాణ కర్మేంద్రియ సహత్ పంచీకృతూత్ ేహ స్థూల అన్నసక లింగే తూ రాజసై రాణై రాణేంద్రియ సహ పంచీకృతూత్ముచేయబడిన పంచభూతములనుండిపుట్టినదీ స్థూ అన్న సంజ్ఞక అన్నమనే పేరు గలది స్థూలోదేహ స్థూల దేహము అన్న సంజ్ఞక అన్నమనే పేరు గల కోశము శ్యాతదును సో ఐదు కోశాలు ఏమిటో చెప్పబోతున్నారు ఇప్పుడు మొదటి కోశమునకు అన్నము పేరు అన్న అన్నము అని ఆ కోశానికి పేరు అంటే అన్నమయ కోశము అని అర్థం ఏది అన్నమయ కోశము స్థూలదేహమే అన్నమయ కోశము ఈ స్థూలదేహం ఎలా పుట్టింది చూడండి ఈ స్థూలదేహం ఎలా పుట్టిందంటే జన్మ జన్మాంతరం పుణ్యం పాపం అని మీరు ఈ కథ అంతా లెక్క పురాణ దృష్టి మెయిన్గా పురాణ దృష్టి ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ ది సోల్ అనేది ఆ సందర్భం వచ్చినప్పుడు వ్యాఖ్యానం చేస్తాం కానీ దాని అభిప్రాయం ఆత్మస్వరూపానికి దానికి సంబంధాన్ని ముడిపెట్టడం కోసం కాదు వ్యాఖ్యానం చేయడం ఆ మోడల్ వేరు ఆ మోడల్ ఎందుకు అలా చెప్పాల్సి వస్తోందంటే ఒకడు అడుగుతాడు ఎవరిని మాకు ఈ సుఖ దుఃఖాలు ఎందుకు వస్తున్నాయని అడుగుతాడు మేమన్నీ మంచి పనులే చేసాం మాకు ఈ సుఖ దుఃఖాలు ఎందుకు అడుగుతాడు అడిగితే నువ్వు చేసిన మంచి పనులకి నీకు వెంటనే సుఖం వచ్చేదిరా బాబు నువ్వు చేసిన మంచి పనులకి సుఖం మళ్ళీ జన్మలో వస్తుంది ఈ జన్మలో రాదు మరి ఈ జన్మలో వచ్చే సుఖ దుఃఖాలు మరి అవి కిరణం జన్మలో చేసినటువంటి పుణ్యపాపముల యొక్క రిజల్ట్ అని అందుకోసం చెప్పారు అది కాబట్టి మీరు వెంటనే స్థూలదేహము అలాగానే నేను పుట్టాను అని మొదలుపెట్టకూడదు ఇక్కడ పుట్టుక అదేమీ లేదు మీకు పుట్టుక లేదు అసలు పంచకోశం వివేకం అంటే ఇంకా పుట్టుకేమిటి కాబట్టి పుట్టాను ఇవన్నీ మీరు పక్కన పెట్టాల్సి ఉంటుంది సో స్థూల దేహము నాకు అన్నమయ్య పేరు ఈ స్థూలదేహం ఎలా పుట్టింది అంటే వెంటనే ఫలానా గోత్రం వంశం అని ఎలా మొదలుపెట్టకూడదు పంచీకృత పంచమహాభూతంలో నుండి పుట్టింది ఇప్పుడు బొమ్మ ఒకటి పెట్టారు అక్కడ పిండి బొమ్మ ఈ పిండి బొమ్మ ఎలా పుట్టింది అంటే ఇది నిన్న పొద్దున్న పుట్టింది దీని గోత్రం భారద్వాదశ గోత్రం దీన్ని ఏమో ముహూర్తం ఇది మా నక్షత్రం ఇది రాశి ఇది ఇలా మొదలుపెట్టకూడదు పిండి బొమ్మకి ఉంటాయండి ఏమని చెప్పాలి అది పిండి బొమ్మయా వాళ్ళు ఆ పిండి పట్టుకొచ్చారు వాళ్ళు ఎవరిలోనూ పట్టుకొచ్చి దాంట్లో నీటి కలిపి ముద్ద చేసి నేను పొద్దున్న తొమ్మిది ఏపడికి ఆ బొమ్మను అలా తయారు చేసి పెట్టి దానికి ఒక పంచంలో ఏదో కట్టి పెట్టారని చెప్పాలి అది మరి వేదాంతం వివేకం అంటే అలా ఉంటుంది అలా దాని గోత్రం ఇది దాని రాశి ఇది అని మొదలుపెట్టారనుకోండి ఇంకా వివేకం దాంట్లో మీకు ఎక్కడైనా పంచదృశ్యులు గోత్రాలు రాశులు ఇలాంటి మాటలు వినపడ్డాయా పోనీ భగవద్గీతలో వినపడ్డాయా ఎక్కడ వినబడతాయి కాలామృతమోనో గ్రంథం ఉన్నది చదివితే వినబడతాడు పైగా కాళిదాసు రాసేటోళ్ళో కాళిదాసు రాసాడు ఏ కాళిదాసు రాసాడో మరో తిరిగి తెలియాలి ఇండియాలో హిస్టరీ అంతా కూడా అంత గడపడ వ్యవహారం వీళ్ళకి హిస్టరీ ఎరగరు వీళ్ళకి తెలుసు ఉపనిషత్తులు పురాణాలు ప్రకరణ గ్రంథాలు ఇలాంటివే తప్ప ఆధ్యాత్మికమైనవే తప్ప హిస్టరీ అసలు ఆ దృష్టే కాదు అది అది డిసడ్వాంటేజ్ ఏం కాదు అది అది అడ్వాంటేజే ఎనీవే కాబట్టి ఇది ఈ ముద్ద ఐదు భూతముల యొక్క పిండి బొమ్మ ఇది మీరు తత్వాలు వినలేదు ఓ తత్వం మా చిన్నప్పుడు వచ్చేవాడు టింగ్ టింగ్ అని ఇస్తారా వాయించుకుంటూ వచ్చేవాడు ఏదో పాడేవాడు ఆ పాటలు ఏదైనా వాడికి ఏవో పావలా ఇచ్చి పొమ్మిందండి నేను ఇవ్వడు విడించేవాడు అనేవాడు సత్యాన్ని ఎంత గొప్పగా పోషిస్తున్నాడని విన్నవాడెవడు వాడు పాడేవాడు ఎవరు పాడేవాడు ఈ పిండి బొమ్మను ఆచ్యమాడుతోంది అని వాడి పిండి బొమ్మను ఆచ్యమాడడం ఏమిటి అని మీరు ఆలోచించద్దా సో అలా కాయా నహితేరా మతకరు మేరా మేరా అనే కబీర్ దాస్ కాయా నహితేరా మతకరు మేరా మేరా అసమానం నాది నాది అనగరా బాబు ఈ దేహం నీది కాదురా అని చెప్తున్నాడు కాబట్టి ఈ స్థూలదేహము పంచీకృత పంచమహాభూతాలతోటి తయారైంది అంచతనే మీకు ఎక్కడ చూసినా మీరు ఎక్కడ చూడండి ముక్కు చూడండి ముక్కులో మాంసము పృథివీ రక్తము ఆపహ లోపల గాలి ఆడడానికి ఖాళీ ప్రదేశం ఉంటుంది అది ఆకాశము ఆ ఖాళీ లోపల వేడి ఖాళీ లోపల గాలి ఆడుతూ ఉంటుంది అది వాయువు దీనికి థర్మోమీటర్ పెడితే థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది ముక్కలో పెట్టినా కూడా అంతే ఉంటుంది కాబట్టి అది ఉష్ణము అగ్ని ముక్క ఎక్కడ చెవైనా అంతే ఏదైనా అంతే మీరు ఇక్కడ చిన్న చిల్లు పెట్టి అక్కడ చూసినా అంతే ఉంటుంది ఎందుకంటే అన్ని ఐదు ఐదు చోట్ల పంచీకృతాలు అయిపోయాయి ఇవేమి సెపరేట్గా లేవు పంచీకరణం చేసేసి అన్ని చోట్ల ఉంటాయి అలా ఏదో ఒకదానికి ప్రాముఖ్యం ఉండలేదా ఉంది ఏమిటా ప్రాముఖ్యం మాంసంలో పృథివీకి ప్రాముఖ్యం రక్తంలో ఆపహాకి ప్రాముఖ్యం అలా ఉండదు చెస్లో లో దేనికి ప్రాముఖ్యం ఇస్తారు వాయువుకిస్తారా మాంసానికి ఇస్తారా వాయువుకి ఇస్తారా ఉదరంలో దేనికి ప్రాముఖ్యం ఇస్తారు ఉదరంలో ఇలా మాంసం ఉంటుందండి ఎలా చెప్తారా అగ్ని ఉంటుందంటారా అగ్ని ఉంటుందంట కాళ్ళలో దేనికి ప్రాముఖ్యం ఇస్తారు పృథివీకి ప్రాముఖ్యం ఇవ్వాలి ఎందుకని కాళ్ళు ఎప్పుడు పృథివి మీదే వేలాడుతూ ఉంటాయి కాబట్టి ఐదు పంచభూతములు ఇక్కడ ఉన్నాయి అలాగే బ్లాడర్ ఎబ్డోమన్ ఆప ఇది అగ్ని ఇది వాయు ఇదంతా పైనంతా ఆకాశ ఇదంతా ఆకాశం అది తెలుసుకోవాలి ముందు స్వరపేటిక ఇప్పుడు ఏంటి అంటే ఆకాశం తప్పింకేందండి అంచేతనే వాళ్ళ ఎండాస్కోపీ అని ఇదేదని ఎందుకంటే ఆకాశం ఎండాస్కోపీ చేయాలంటే ఆకాశం ఉండాలి ఆకాశం వెళ్ళే ఎండాస్కోప్ ఏదో కుదురుతుంది కాబట్టి ముక్కుకే ఎండాస్కోప్ సైనస్ అంటే దానికే ఎండోస్కోపీ ఉంటుంది కంఠంలో ఏదో తేడా ఉందంటే అదో ఎండోస్కోపీ అన్నిటికీ ఎండోస్కోపీ అయి ఎందుకంటే అంత ఆకాశం ఆకాశం ప్రధానంగా ఉంటుంది మిగతావన్నీ ఉంటాయి కాబట్టి సో ఇది పంచీకృత పంచమహాభూతములతో తయారైన ముద్ది ఇది స్థూలంగా ఉంటుంది స్థూలంగా ఉంటుందంటే అర్థం ఏంటి మీరు కనుక ఏదైనా ఒక వైంగ స్కేల్ మీద నిలబడితే దాన్ని బరువు తెలుస్తూ ఉంటుందని అర్థం దీన్ని ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్లాలంటే బస్సు టికెట్ రైలు టికెట్ ఏదో టికెట్ కొనాలి అని అర్థం స్థూల దేహానికి అర్థం తాత్పర్యం అది దాన్ని ఫిజికల్గా ఇటు నుంచి అటు వాటి నుంచి ఇటు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉండాలి అండి అది దాని సంగతి ఇది స్థూలదేహము అక్కడికి ఒక కోశ్చన్ తెలిసిపోయిందండి ఈ కోశాన్ని బాగా తెలుసుకోవడం వల్ల ఏమవుతుందో తెలుసునండి మహానందంలో గడిపోతాడు మనిషి ఎందుకంటే ఇది నేను ఇది నేను అనుకుని బెంగ పెట్టేసుకుని కంటే ఇది దాని దారి ఉంటుంది నా ఒక బెంగ వదిలిపోయింది ఫ్రీడమ్ వచ్చేసింది ఫ్రీడమ్ మీరు పద్యం చదివారా నీకు అతను మీకు అందరికీ ఈ ఇది యూట్యూబ్లో కూడా వచ్చేసింది అది మన వైద్యనాథన్ పద్యం ఇంగ్లీష్ పద్యం ఫ్రీడమ్ వాట్ ఎవ్ ఫ్రీడమ్ ఇట్ ఈస్ వీ బిలాంగ్ టు ది ఉపనిషద్క్ వే వయం అవుపనిషద ఆ వయం దగ్గర చుక్క పెట్టారు చుక్క పెట్టకూడదు మకారత్ పొళ్ళు పెట్టారు ఎందుకంటే అది అవు అచ్చు కదా పక్కలా అచ్చుల్లోప్పుడు చుక్క పెట్టకూడదు ఉంటే మీకు చెప్పాలి తెలుసుంటే మంచిదని చెప్పాలి వరవలా అనుకోకండి ఇవి ఎప్పుడూ కూడా తెలుసు ఉండాలి తెలుసు ఉండడంలో తప్పలేదు భయం చుక్క పెట్టకూడదు మకాన పూలు పెట్టాలి ఇప్పుడు దాన్ని వెంటనే ఏమీ చేయక్కర్లేదు అందుకే తెలుసుకుని ఉండడమే కాబట్టి కాబట్టి మేము ఔపనిషద్గులము వీ బిలాంగ్ టు ది ఉపనిషద్క్వే ఉపనిషద్క్వే అంటే అది దాని రహస్యం ఏంటంటే అసలు వేదాంతం యొక్క రహస్యం ఏంటంటే పూజ స్వామిజీ అనేవారు ఇటు ఓపెన్ సీఆ్ అనేవారు ఎందుకంటే మనుషులు అలా బిగుసుకుపోయి ఉంటారు టైట్గా బిగుసుకుపోయి ఉంటారు నాకు శని నడుస్తోందంట నాకు శని నడుస్తోంది అని ఉండగానే వాడిలో ఒక పెద్ద టెన్షన్ మీకు అనుభవానికి వస్తుంది కనపడుతుందా లేదా మీకు చెప్పండి వాడికి వెళ్ళాలనిపిస్తుంది శని నడుస్తుంది ఏం చేస్తాడో తెలుసినా శని నడుస్తుందని ఏం చేస్తాడో తెలుసునా మీరు నేను ఏం చేస్తాడో చెప్తున్నా అంటే ఫ్రీడమ్ లేదన్నదానికి శని త్రయోదశనాడు మందపల్లి వెళ్తాడు శని త్రయోదశి నాడు రోడ్డు మీద నిలబడడానికి తోట ఉండదు అక్కడ ఆ మందపల్లి వెళ్తాడు అక్కడ క్యూలో తోసేస్తుంటే ఆ క్యూలో జాయిన్ అవుతాడు జాయిన్ అయ్యి అక్కడ బయట వాడు అమ్ముతాడు నూనె తైలో అమ్ముతాడు అది ఒక కేజీ నూనె కొనుక్కుంటాడు ఓ బుడ్డి తోటి తయారు దేవాలయం దేవాలయంలో ఈ నూనె బుడ్డి ఎందుకండి దేవాలయంలో ఏమైనా రెండు పువ్వులు తీసుకెళ్ళాలి కానీ ఈ నూనె ఈ ఈ నూనె అంత పెత్త పెత్త వాడిపోతే ఎక్కడ చూసినా రోడ్డు మీద నూనె మెట్ల మీద నూనె ఎక్కడ పడితే అక్కడ నూనె వీడు మళ్ళీ ఓ నూనె బుడ్డి ఒకటి కొట్టుకుని ప్రవేశిస్తాడు ప్రవేశించి అక్కడ ఐదు రూపాయలు ఇచ్చి తిట్టుకుంటాడు కొని ఈ నూనె బుడ్డి అంతా కూడా ఆ శివుడికి అభిషేకం చేయిస్తాడు ఆ శివుడికే చేయాలి మీ ఊళ్ళో ఉన్న శివుడికి చేస్తే మనకి రాదు ఏం పోనీ శివుడు ఎక్కడైనా ఒకటే కదా మా ఊళ్ళో శివుడికి మేము చేసుకుంటాం అయితే మా దగ్గర స్ఫటికలింగం పెట్టుకుని రోజు అభిషేకం చేసుకునే శివుడు ఉన్నాడు ఆయనకి నూనెతో ఈవేళ అభిషేకం చేస్తాం యూకన్ డూ నో ఆ కొంత నూనె మళ్ళీ ఆయన వీడికి ప్రసాదంగా ఇస్తాడు ఓ పిసంత నూనె ఇదంతా పూర్తయ్యేపటికి పొద్దున్న ఏడింటికి క్యూలో నిలబడితే పన్నెండింటికి బయటకు వస్తాడు వీడు చెమట ఎండ బయటకు వచ్చి ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి ఇంట్లో మెయిన్ ద్వారం పట్టు రాకూడదు దొడ్డి తలూపం పట్ల ఒకరికి ప్రవేశించాలి జలాసంధ ద్వారం వెనకాల ద్వారం నుంచి ప్రవేశించాలి మెయిన్ గేట్ రాకూడదు ఎందుకని వీడు శని నుంచి వస్తున్నాడు అదే శనించి రావడం ఏమిటి ఈశ్వరుడికి అభిషేకం చేసుకుని వస్తున్నాడు కదా అది పవిత్రమైన కర్మ అది శనించి రావడం ఏంటి అదే నువ్వు మెయిన్ రోడ్లలోంచి రాకూడదు వీడు ఎవరిని ముట్టుకోకూడదు ఎందుకంటే వీడు శని ఎఫెక్ట్లో ఉన్నాడు ఆ వెనకాల దూరం నుంచి వస్తాడు ఆ బట్టల నీవు అక్కడ పారేసి ఆ నూతి దగ్గరికి వెళ్ళి సచీల స్నానం చేసి పడబోడ కూడా పది చెంబులు నీళ్ళు ఎత్తి పోసుకుని అప్పుడు శ్రీరామ శ్రీరాముడు అప్పుడు వస్తాడు ఇంట్లో అంటే వీడు చేసిన పని కూడా ఇదంతా ఇది అపవిత్ర కర్మలాగా అనిపిస్తోంది తప్ప అది సాక్షాత్తు ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేశాననేటువంటి ఆలోచనే లేదు ఏమిటంటారు ఇదంతా తెలియదు ఫ్రీడమేనా ఫ్రీడమ్ ఎందుకు లేదు ఈ దేహమేననుకోబట్టి లేదు ఇప్పుడు ఈ కథంతా మీకు నేను చెప్పానంటే నాలో మీకు ఒక ఫ్రీడమ్ కనపడిందా లేదా కనపడింది మీరు చక్కగా నవ్వేరంటే మీకు ఒక ఫ్రీడమ్ ఉండినవ్వేరా లేదా బిగిసిపోయినవ్వేరా దిస్ ఈజ్ వాట్ వేదాంత ఈజ్ ఇట్ గివ్స్ యు ఫ్రీడమ్ జనులకు ఫ్రీడమ్ యొక్క విలువ తెలియదు ముక్తి అంటే ఫ్రీడమ్ దాని విలువ తెలియాలి ఫ్రీడమ్ యొక్క విలువ ప్రేమ యొక్క విలువ తెలియకపోతే మీరు జీవితంలో దేన్ని తెలుసుకున్నట్టే కాదు అండ్ దెన్ యూ హౌ టు నో ఫ్రీడమ్ ఈజ్ లవ్ అసలు ఈ రహస్యాన్ని మీరు పట్టుకుంటే మీరు ఆత్మతత్వాన్ని పట్టించుకున్నారంటే ఎందుకంటే ఆత్మ అంటే ఫ్రీడమే ఆత్మ అంటే ప్రేమయే ఎంత ఫ్రీడమో చూడండి మనము దేన్ని నిరసించట్లేదు తిరస్కరించట్లేదు తిట్టట్లేదు ఖండించటలేదు We are saying, we are opened up. We are not uh, interested in all kinds of belief systems. We are opened up. Uh, opening up for us nadi, vedaanthama yukha, vedaanthama yukha ukadhesum loinle mai mahi mahi mahi mahi mahi Andyatne viru vedaan vedaanthana jen ince se sandarbhan lo miku katta katta bhavajalam miku rahto katta bhavajalam miku rahto పాత భావజాలాన్ని త్రోసిపుచ్చి కొత్త భావజాలం మీకు రాదు ఇప్పుడు ఉదాహరణకి మీకు దృష్టాంతం కోసం చెప్తున్నా నాట్ ఎనీథింగ్ ఎల్స్ ఉంటే దృష్టాంతం కోసం హనుమత్ క్షేత్రమునో ఒకటి ఉంది చీరాల దగ్గర ఎక్కడో వెంకటేశ్వర స్వామికి భక్తిగా ఉన్నారనుకోండి మీరు హనుమత్ క్షేత్రంలోకి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే మీరు వెంకటేశ్వర స్వామి భక్తిని తుడిచేసి దాని ప్లేస్లో హనుమత్ భక్తిని ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఎంఐ రైట్ పైగా ఏమన్నా వెంకటేశ్వర స్వామి మీ కోరికలు తీర్చగలుగుతాడేమో కానీ మీ భయాన్ని పోగొట్టాలంటే హనుమంతులేం చెప్తాడు వీడికి ఉన్నదే భయం మీరు అయ్యప్ప దగ్గరికి వెళ్ళారనుకోండి అయ్యప్ప దగ్గరికి వెళ్తే ఈ శని పోవాలి మీకు జీవితంలో పైకి రావాలి శని పోవాలంటే మీరు వెంకటేశ్వర స్వామి ఇవన్నీ దర్శించాలి కానీ ముందు కండిషన్ ఏమిటి అయ్యప్ప అయ్యప్ప అయిన తర్వాత ఇవన్నీ దర్శించాలి అయ్యప్పని కాదని ఇవన్నీ దర్శిస్తే ఉపయోగం లేదు కాబట్టి రా నీకు నేను మూడి వేసేస్తాను ఇరుమూడి పెడతాము మనం చక్కగా శబరిమలో వెళ్ళిపోయి అయ్యప్పని దర్శించుకుని వచ్చి దాంట్లో మనం వెంకటేశ్వర స్వామిని దర్శించాలంతే తప్ప అయ్యప్పని పక్కన పెట్టి వెంకటేశ్వర స్వామి చుట్టూ తింటే ఏమైనట్టు దేవతలకి శని పట్టినప్పుడు వదిలిచిన అయ్యప్ప అని వాడు ఇంకొకటి పెడతాడు మీ మనస్సులో ఎవరికి తోచిన భావజాలాన్ని వాడు పెడతాడు వేదాంతా క్లాస్కి వస్తారు ఇక్కడ మీకు ఏ భావజాలము మీకు చుప్పించబడుతుంది ఏదైనా భావజాలాన్ని చుప్పించే ప్రయత్నం ఉందా ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ చేసేది ఏమిటంటే అరే వెరమోహం ఈ భావాలన్నీ పక్కన పెట్టమ్మా ఇవేమి వెరిఫైడ్ కాదు కదా ఊకేదో సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ బెస్ట్ ఆన్ సమ్ గుడ్ విల్ అండ్ సమ్ బిలీఫ్ సిస్టమ్ వచ్చి స్పాయిన్ దెర్ ఆర్ సమ్ మెనీ గుడ్ పాయింట్స్ ఇన్ ఇట్ ఆల్ దట్ ఇస్ ఫైన్ నువ్వో పనిచేయి నీకేసి చూసుకో నీ ఎందు పంచకోశం వివేకం ముందు అర్జెంటుగా కావాలి నీకు పంచకోశంలో నేననుకుని భ్రమపడుతూ జీవిస్తూ ఈ దేవుడు ఆ దేవుడు అంటూ పరుగులు తీస్తే ఏమైనట్టు నీవు నీకు అర్జెంటుగా కావాల్సింది పంచకోశం వివేకము సో కీప్ ఆల్ దీస్ బిలీఫ్ సిస్టమ్స్ ఎస్ఐ ఓకే నన్ను ఏం చేయమంటావు నువ్వు లుక్ అట్ యువర్ సెల్ఫ్ స్థూలదేహము దిస్ ఈజ్ ది వె ఇప్పుడు ఒక కాన్సెప్ట్ని తీసేసి ఇంకో కాన్సెప్ట్ని ప్రవేశపెట్టే ప్రయత్నం కాదు ఒక విశ్వాసాన్ని తొలగించి మరో విశ్వాసాన్ని దాని స్థానంలో పెట్టే ప్రయత్నం కాదు ఇక్కడ మైండ్ని ఓపెన్ అప్ చేసి విశ్వాసాల విషయం అలాంటి పెట్టండి మైండ్ షుడ్ బి ఓపెన్ అండ్ దెన్ ద మైండ్ ఈజ్ ఇట్ రిమైన్స్ ఓపెన్ అలా ఓపెన్గానే ఉంటుంది అటువంటి ఓపెన్ మైండ్ తోటి ఉన్న స్థితిని మనం పరిశీలించుట ట్రూత్ ఈజ్ వాట్ ఈజ్ అది సత్యము సౌందర్యం ఏమిటంటే ఏది ఉన్నదో అది ఏ సత్యము కాబట్టి ఈ దేహము ఈ దేహము నాకు మధ్య నుండే రిలేషన్షిప్పు ఆ వివేకము అది సత్యము యు స్టార్ట్ దే అని ఆ విధంగా పంచకోశ వివేకాన్ని మనం మొదలు పెడతాము స్థూల దేహము అది అన్నమయ కోశము ఇంకా తర్వాత ప్రాణహ ప్రాణమయ కోశమైతే ే లింగశరీరముందుండే రాజసై రజోగుణము నుండి పుట్టిన ప్రాణై ప్రాణాపానాది వాయువులచే కర్మేంద్రియై సహ కర్మేంద్రియములతో కూడి శాతులు అన్వయం కొంచెం జటిలం అంటే కాషస్గా అన్వయం చేయాలి ఏవేవో చాలా పదాలు ఉంటాయి ఇప్పుడు ఇంకా అన్నమయ కోశం అయినది తరువాత దేవిటి దాని పేరు ప్రాణ అంటే ప్రాణమయ కోశము దీంట్లో ఏముంటాయండి మీరు విన్నారు లింగశరీరం అని ఇంతకుముందు చదివారు లింగశరీరం అంటే ఏం చెప్పాము అహంకారము బుద్ధి మనస్సు పంచ ప్రాణములు సమానములు పంచ కర్మేంద్రియములు ఇవన్నీ కలిసి లింగశరీరమగును అని చదివాడు ఆ లింగశరీరం లోపతో అన్నీ పట్టుకురావద్ది ఇక్కడికి దాంట్లో ఉండే కొన్ని మీరు తీయండి ఇవతరికి ఏమిటి తీస్తారు ప్రాణాపానం జానోదాన సమానంలోనే ఐదు వాయువులు తీయండి తర్వాత చేతులు కాళ్ళు వాక్కు మొదలైన ఐదు ఐదు కర్మేంద్రియములను తీయండి ఈ ఐదు ఐదు పది పెట్టుకోండి ఈ పదింటికి కలిపి ప్రాణమయ కోశము అనిపేరు మరి మిగతా లింగ శరీరంలో ఇంకా ఉన్న మరి వాటి సంగతం చూద్దాం ముందు లింగ శరీరంలో ఉన్న వాటిలో ఓ పదింటిని కలిపి ప్రాణమయ కోశము అని ఈ పదిలో ఉన్న విశేషం ఏమిటంటే ఇవి రజోగుణ కార్యములు ప్రాణ అంటే గాలి విడిచిపెట్టడం అపాన అంటే గాలిని పేల్చడం మొన్న ఒక ఆయన నాకు ఉత్తరం రాశారు ఏమంటే ఏమిటండి ప్రాణ అంటే విడిచిపెట్టడం అంటారు అపాన అంటే పేల్చడం అంటారు ఇది లేదు ఇలా వినలేదు ఇంకోలా విన్నాం మీరు అలా ఎందుకు చెప్తున్నారు అని కోపడుతున్నట్టుగా రాశారు నాకు అంటే నేను చెప్పాను చూడ పదాలకి అర్థం ఉంటుంది అర్థం నువ్వు నేనైనా అర్థాన్ని వెరిఫై చేసుకునే చెప్పాల్సి ఉంటుంది నువ్వైనా అర్థాన్ని వెరిఫై చేసుకోవాలి నువ్వు మంచి ఈ రెండు పదములకు ఉన్న అర్థమేమి అని నువ్వు వెరిఫై చేసుకో ఏదైనా డిక్షనరీ పట్టుకుంటావు లేకపోతే వేదాంతానికి సంబంధించిన డెఫినేషన్స్ అది ఉన్న పుస్తకం వెరిఫై చేసుకోవాలని నేను సమాధానం రాశాను ఎందుకంటే ప్రాణము అంటే పీల్చే గాలి ఆసరి విడిచిపెట్టే గాలి అపానము అంటే పీల్చే గాలి వ్యానము అంటే మధ్యలో ఉండే గ్యాప్ ఆ హోల్డింగ్ అది వ్యానము అప్పుడే మనం బలంతో కూడిన కర్మలను ఆ వ్యాన ప్రభావంతో చేయగలుగుతాము సమానము అంటే రక్త ప్రసారము ఇత్యాదులను సహకరిస్తూ అన్నింటినీ సమానంగా నిలబెట్టేది ఉదాహరణ అంటే పైకి ఏదైనా ఉదాహరణమే పైకి పోయేదంటే విడిచిపెట్టే గాలి కాదు అది మినహాయించి తుమ్ము దగ్గు ఇవన్నీ ఉదాహరణలు ప్రాణం పోవడం కూడా ఉదాహరణమే ఇవన్నీ మరి కార్య ఇవన్నీ కూడా మూమెంట్కి చెందినవి కనుక రజోగుణం నుంచి పుట్టాయి కాళ్ళు చేతులు ఎప్పుడు తిరిగే కాళ్ళు ఊరుకోదు తిట్టే నోరు ఊరుకోదు అంటే కర్మేంద్రియాలని నా అభిప్రాయం అందుకే తెలుగులో అలా సాగుతుంది కాళ్ళు అలా తిరుగుతూ ఉంటాయి నోరు అలా వాగుతూ ఉంటుంది ఈ చేతితోటి ఇది పట్టుకుని అది పట్టుకుని ఏదో పట్టుకుంటూ ఉంటాడు ఈ విధంగా మొత్తానికి ఐదు కర్మేంద్రియములు కాబట్టి ఇవన్నీ కూడా రజోగుణం నుంచి పుట్టేయని వాటి ముఖం చూస్తే తెలుస్తూనే ఉంది ఈ రజోగుణ కార్యములైనా ఈ పదింటికి కలిపి ప్రాణమయ కోశము అని పేరు అక్కడ ఉండే ప్రాణశబ్దానికి ఇంటెన్స్ యాక్టివిటీ అని పేరు ప్రకృష్టం అనితి చేష్టతే ఇది ప్రాణ ఇంటెన్స్ యాక్టివిటీ మీకు ఈ పదిలో ఏదేని చూసినా ఎప్పుడు ఇరవై గంటలు పని చేస్తూనే ఉంటాయి మీరు శ్వాసక్రియ ఎప్పుడూ పనిచేస్తూ ఉంటాయి డైజెషన్ చూడండి సమానము ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుంది ఉదాహరణ కూడా అంతే ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుంది సో కనుక అలాగే చేతులు కాళ్ళు కూడా నిద్రపోయేప్పుడు మినహాయిస్తే అవి పనిచేస్తూ ఉంటాయి కనుక దీనికి ప్రాణమ యొక్క అంటారు కాబట్టి ఆ దాన్ని చూస్తూ ఉండాలి ఓహో ఇది ప్రాణమ యొక్క అని చూస్తూ ఉండాలి అన్నిటికీ నేనే నేనే అని అనుకోకూడదు ఆ నేను అనేదాన్ని దాన్ని రిజర్వ్ చేసి పక్కన పెట్టి పెట్టి ప్రతి దానికి నేను ముడిపెడుతూ ఉండడం కాకుండా ఆ ప్రా ఇది ప్రాణమయ్య కోశము అని అనుకున్నాను ఇక్కడ కుర్చీలో కూర్చుని పాఠం చెప్తున్నాను అనుకోండి ఇది నా కుర్చీ అనుకోకూడదు అలా ప్రతిదానికి అలా అనుకోకూడదు ఈ పుస్తకం నా పుస్తకం పుస్తకం మీద కొంత శ్రద్ధ ఉండాల్సిన ఆవశ్యకత కలదు దాంట్లో సందేహం కానీ అంటే దాన్ని ఎక్కడ పడితే అక్కడ పరవకూడదు శ్రద్ధగా పెట్టుకోవాలి కానీ నా పుస్తకం నక్కర్లేదు మన దగ్గర డబ్బు ఉంటుంది డబ్బులు జాగ్రత్తగా వాడుకోవాలి లక్ష్మి చాలా పవిత్రమైనది అందులో మనం సంపాదించింది కాదు అది మనం సంపాదించిన డబ్బైతే కొన్ని మనకు కొంత అధికారం ఉంది కొంత వ్యర్థం చేయడానికి నేను కష్టపడి సంపాదించిన డబ్బైతే ఓ వంద రూపాయలు వేస్ట్ చేయడానికి నాకు నాకు హక్కు ఉంటుంది ఇది ఎవరిలో కష్టపడి సంపాదించిన డబ్బు వాళ్ళు మన చేతిలో పెట్టారు ఈ ఇది ఒక ట్రస్ట్ ఇది మన చేతిలో పెట్టకుండా ఉంటే మన వాళ్ళ దాన్ని వాళ్ళు ఏదో ఒకటి చేసుకుని వాళ్ళు మన చేతిలో పెట్టారు మన చేతిలో పెట్టిన తర్వాత ఇట్ బికమ్స్ ఏ ట్రస్టీ షిఫ్ట్ చేసినాం is ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ టు యూస్ ది మనీ వేరీ అప్రోప్రియేట్లీ కాబట్టి సో ది పాయింట్ ఈజ్ నాది నాది అనకూడదు నాది అనే మాట రాకూడదు నేను అనే మాట నాది అనే నాది అనే మాట ముందు dan pere పేరే వైరాగ్యం నేను అండం మానేయాలి దాని పేరే వివేకం చూడండి మానేయడమే ఇక్కడ చేసేదే ఉండదు కాబట్టి ఇదిగో ఈ శ్వాస నడుస్తుంది శ్వాసని సాక్షిగా చూచుట దానివల్ల ఏమవుతుంది శ్వాస ఎడల వివేకము నిర్మాణం అవుతుంది శ్వాసని సాక్షిగా దర్శించుట దేహమును సాక్షిగా దర్శించుట వివేకం ఓపెన్ ఐ మెడిటేషన్ అని ఓపెన్ ఐ మెడిటేషన్ చేస్తారు చాలా జాగ్రత్తగా చేస్తారు ఇప్పుడు భోజనం చేసేప్పుడు అది ప్రాణక్రియ భోజనం చేసేప్పుడు మీరు ఆలోచించండి నేను మాట అంటాను మీరు భోజనం చేసే మీరు భోజనం చేస్తున్నారా ఆలోచిస్తున్నారా చెప్పండి మీరు నాకు ఆలోచిస్తున్నారా ఆలోచిస్తూ కూర్చుంటారు ఇప్పుడు మాట్లాడుతూ భోజనం చేస్తున్నారండి అంటే మీరు భోజనం చేస్తున్నారా ఆలోచిస్తున్నారా ఆలోచిస్తున్నారు ఆలోచించారనే కాదు మాట్లాడుతున్నారు కూడా మాట్లాడుకుంటే భోజనం చేసేస్తూ అప్పుడేం చేస్తున్నారు ఆలోచిస్తున్నారా లేదా తర్వాత మరి మీరు నేను ఇంకొకటి అడుగుతా మీరు తింటున్నారా రుచి చూస్తున్నారా లేదు మీరు రుచి చూడటం లేదు భూరి మీద బూరు లోపలికి పోతోంది తప్ప దాని రుచి మీద చూడటం లేదండి మీరు ఉండే తింటున్నారంటే రుచి చూడటం లేదు రుచిని ఆస్వాదిస్తున్నారా మీరు లేదు ఉండే తినేస్తున్నారు ఇప్పుడు ఏదో బూరి చేతికి ఇచ్చారనుకోండి ఆ బూరి నోట్లో వేసుకుని ఈ మళ్ళీ ఈ లోపల కబుర్లో పడిపోయాడు అనుకోండి అప్పుడు ఐదు నిమిషాల తర్వాత తెలిసింది ఓహో బూరి అయిపోయిందా అని అప్పుడు తెలిసింది ఆ బూరి తీయగా ఉన్నట్టుగా ఏదో తెలుస్తుంది ఓ మోస్తరుగా మీకు బూర్ల గురించి ఓ మాట చెప్తారు మీరు అంటే ప్రసంగం వచ్చింది కాబట్టి చెప్తున్నారు కదమంటారా సైంటిఫిక్ అబ్జర్వేషన్తో చెప్తున్నా ప్రసంగం వచ్చింది కాబట్టి మీరు మనస్సులో పెట్టుకుని అది భవిష్యత్తులో ఈ భూరి ప్రసంగం వచ్చినప్పుడు మీరు కూడా గమనించండి భూరికి అక్కడక్కడ బ్లాక్ స్పాట్లు ఉంటాయి గమనించారా ఏమిటది కార్బన్ కరెక్ట్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అప్ప కార్బన్ కార్బన్ బూరికి ఉంటాయి అంటే అక్కడక్కడ మీకు బ్లాక్ స్పాట్స్ ఉంటాయి దాన్ని దులిపిస్తే పోతాయి కూడా అలా అలా దులిపిస్తే కొంతవరకు పోతుంది అవి కార్బన్ పార్టికల్స్ అవి ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారు కార్బన్ పార్టికల్స్ నూనె బర్న్ అయ్యి పిండె బర్న్ అయ్యి వచ్చాయి దానికి కార్బనైజేషన్ అంటారు ఇదే ఎక్కువ ఇంకా ఇంకా చెప్పానంటే బాగుండదు కూడా అంటే చెప్పండి అంటే కార్బొనైజేషన్ అయినప్పుడు యాంత్రసీన్ ఫినాంత్రిన్ మొదలైన హైడ్రో కార్బన్స్ పుడతాయి దాని నుంచి అవి హెల్త్కి చాలా చెడ్డది మంచిది కాదు ఫ్రీ రాడికల్స్ది కథ వేరే అది ఉంది ఆయిల్కి ఫ్రీ రాడికల్స్ అది ఆ టాపిక్ వేరే అవి కనపడవు కార్బొనైజేషన్ కనపడుతూ ఉంటుంది మన కంటికి ఉంటుంది దాంట్లో మళ్ళీ నెయ్యి వేసుకుంటారు నెయ్యి వడ్డించేప్పుడు నెయ్యి వేయమంటారా పంతులు గారు పొయ్యమంటారా అని అంటే బూరి దగ్గరికి వచ్చేప్పటికి నెయ్యి వేస్తే దాల్దు పొయ్యాలి ఎందుకంటే బూరనే ఆ బూరిని దేంట్లో తీస్తారు ఆయిల్లో తీస్తారు ఆయిల్ కార్బనైజ్ అయి ఉంటుంది ఆయిల్లో తీసిన బూటిలోకి నెయ్యిని కలిపితే నేతికి నూనెకి ఆ సమ్మిశ్రణం అది రెండు కలిసిపోతాయి ఎందుకంటే భూతాత్మక ఫ్యాకీ స్టప్స్ కనుక కలుస్తాయి వాట్ కైండ్ ఆఫ్ కానీ టేస్ట్కి అయితే మీకు నెయ్యి వేయాల్సి ఉంటుంది సో ఆల్ దీస్ ఐటమ్స్ వీటిని ఏదైనా పూర్ణము అనే పేరుతోటి మనం కొంచెం అమితంగా స్వీకరించడంలో తప్పు లేదు మీకు ఎక్కడైనా బ్లాక్ కనపడిందంటే మీరు వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాలి వంట బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి ఏమయ్య ఆయిల్ బాగా మరిగించేసావా ఏమో ఇంత బ్లాక్గా ఉన్నాయేవిటి ఇంత కార్బనైజేషన్ ఉన్నదేవిటి అని చెప్పాలి జాగ్రత్తగా చేసినట్లయితే అంత కార్బొనైజేషన్ ఉండదు ముందు వాడు మామూలుగా వాయులు దేవుతూ ఉంటాడు వాయు అంట వాయా అంటారు అంటే ఇరవై బూర్లు వేసి ఆ వాయు దేవుతాడు అలాగే ముందు ఫైవ్ సిక్స్ వాయుల్లో మీకు బ్లాక్నెస్ ఉండదు ఆ తర్వాత వచ్చి వాయులన్నీ బ్లాక్గా ఉంటాయి కార్బొనైజేషన్ సెటిన్ అయిపోయిందనమాట కాబట్టి అడుగును మంట తగ్గించి కార్బొనైజేషన్ రాని విధంగా ఆయిల్ని హాట్గా పెట్టుకుంటూ జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది తగ్గనే ఫ్రై ఫ్రై అమ్ముతాడు ఫ్రై ఫ్రెంచ్ ఫ్రెంచ్ ఫ్రై అంటారు మెగ్దానుల యొక్క మెయిన్ ప్రోడక్ట్ ఫ్రెంచ్ ఫ్రై మెగ్దానులు వాళ్ళ మెనులో వాడికి మెయిన్ ఆదాయం వచ్చేది ఫ్రెంచ్ ఫ్రై వాళ్ళ ఆదాయంలో మెయిన్ కంట్రిబ్యూషన్ ఫ్రెంచ్ ఫ్రై వస్తుంది థర్టీ వాడి ప్రాఫిట్స్ ఫ్రెంచ్ ఫ్రై వస్తాయి ఫ్రెంచ్ ఫ్రైలో మీకు కార్బొనైజేషన్ కనపడదు ఎక్కడ కార్బన్ ఉండదు కార్బన్ ఉంటే మూసేస్తారు రెస్టారెంట్ ఎందుకంటే ఆ ఆయిల్ని హీటు ఫిక్స్డ్ టెంపరేచర్ దగ్గర మెయింటైన్ చేస్తాడు ఆ టెంపరేచర్ ఒక్క డిగ్రీ కూడా పెరగదు తర్వాత ఇంతసేపు ఆయిల్ మెయింటైన్ అయిందంటే అంతసేపులో వాడు తీసుకుని ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ తీసేసుకోవాలి ఆ టైం అయిపోయిందంటే దట్ బ్యాచ్ ఆయిల్ హ్యాస్ టు బి సెటిస్ఫైడ్ అంటే పారిపోయడం కాదు అది పక్కన ఒక చోట పెట్టుకుంటారు ఆయిల్ ఖర్చైపోతుంది కొద్దిగా మిగులుతుంది అది బాగా కార్బనైజేషన్కి రెడీగా ఉన్న ఆయిల్ అనమాట అది వన్ అండ్ హాఫ్ అవర్స్ ఏదో టైం ఉంటుంది ఆ టైం అవగానే అది కూట కూతుంది కూట కుయ్యగానే స్విచ్ ఆఫ్ చేసేసి ఆయిల్ అంతా డ్రైన్ చేసేసి ఫ్రెష్ ఆయిల్ హీ విల్ ఛార్జ్ ఆ డ్రైన్ చేసిన ఆయిల్ కార్బొనైజ్డ్ ఆయిల్ని దట్ విల్ బి సెట్ సెంటర్ ఫర్ రీసైక్లింగ్ ఈ కథంతా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కాబట్టి చెప్తున్నా మీకు అంటే అది బూర్లోని గార్లని ఊరికే అలాగా ఈ కార్బొనైజేషన్ అవ్వకుండా చూసుకోవాలి